అలూసుకున్నామన్నా పరిశుద్ధుడా ప్రేమ గొప్ప రాజా గొప్ప ప్రభా ఇంత మంది సమయం మాకు అనుకరించినందుకు ఈ దినాన్ని ఎంతమంది చూడలేకపోయినారో వాళ్ళ కుటుంబం శాంతిని సమాధానం తెచ్చాను ప్రభా యేసుక్రీస్తు నామం అడుగుతున్న తండ్రి ప్రభా అదేవిధంగా నాయనసే ప్రభా మరి గత వారం అంతే రెక్కల కింద కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా నూతన దినం ఇచ్చినందుకు నీకుందనాలు ప్రభా నే ప్రభా నేను రెక్కల కింద భద్రపరిచిన కాపాడినందుకు నీకుందా ప్రభా మరి మేము ప్రేర్ స్టార్ట్ చేసుకోబోతుంది ప్రభా మరి లాక్డౌన్ వర్షిప్ మరి ఎక్కడా బ్రేక్ పడలేదు తండ్రి ప్రభా మరి కంటిన్యూ గా చేసుకున్నాం తండ్రి ప్రభా చాన ప్రేర్లు చూసిన తండ్రి ప్రభ ఆగిపోయిన మధ్యలోనే ప్రభా మా ప్రేరు మాత్రం కంటిన్యూ అవుతున్న తండ్రి ప్రభా నీకెంతో వంద నాలుగు ప్రభా ఒక్కరిద్దరున్నా మేము చేస్తున్నాం తండ్రి ప్రభా మాకు సాయం చే సాయం చేసినందుకు నీకు వందలు ప్రభా ఎంత పని ఉందో నేను ఎస్సే మీ కొరకు ఇంపార్టెన్స్ వస్తే మా కొరకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తా అని చెప్పిన తండ్రి ప్రభా నేను నష్టప్రభ మీకు ఇచ్చేటట్టు సాయం చేసే తండ్రి ప్రభా మా హృదయంలో మొట్టమొదటి స్థానం మీకు ఇచ్చా ఇవ్వటం సాయం దక్ష్యమని అడుగుతున్నాం తల్లి ప్రభా మేము నేర్చుకునే విధానము ప్రభా మేము నేర్చుకుని ప్రభా ఇతరులకు అన్నిలకు వాక్యం నీ ద్వారా చెప్పడానికి సాయం దక్షి ప్రభా మరి బ్రదర్ ద్వారా నేను వేస్తే అనేక మర్మాలు మాకు చెప్తున్నందుకు నీకొందనాలు ప్రభా నేనేస్తే ప్రభా మమ్మల్ని చూజ్ చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా మేము పుట్టక ముందుకే నేనేస్తే ప్రభా మమ్మల్ని చూజ్ చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా మరి తిరిగి వెళ్లే వెళ్ళడానికి వీళ్ళు తండ్రి ప్రభా నీ అందు ప్రభా మరి నడుచుకుంటూ ప్రభా సేట్ గా వెళ్లిపోలేదు తల్లి ప్రభా నీ వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ప్రభా ప్రతి ఒక్కరికి సతమైన సువార్థం ప్రకటించడం సాయం తెచ్చేసి అడుగుతున్నాను తల్లి ప్రభా మరికొక ప్రార్ధనప్పగిస్తూ యేసుక్రీస్తు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మ నీవాక్యమేన్రతిను బాదలలో నెమ్మది నీచను నీ వాక్యమేన్రతించను ను కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమీ ఉన్నయూ వందనమ కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమీ ఉన్నయూవందనమీ వాక్యమేనూ నెమ్మది నీచెను జిగటగ గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను దీపమాయను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బాదలలో బాధలలో నెమ్మదినిచ్చును ీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలలో పాల వంటిది జుంటెతేనె వంటిది నా జిహకు మహామధురమైనది పాల వంటిది జుంటెతేనె వంటిది నా జిహకు మహామధురమైనది మేలిమి బంగారు కన్నా మిన్నాయి నది బంగారు కన్నా మిన్నాయి నది కన్నా కోరదగినది రత్న కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలలో ను నీ వాక్యమే నన్ను బ్రతికించను బాద లో నిను కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న ఏ సువందనమయ్యా కృపా శక్తి సంపూర్ణుడా సాధారణంగా ప్రతి శనివారం మనము ప్రకటన గ్రంథంలో ధ్యానిస్తుంటాం కదా అందులోన్ని వాక్యాలు అదే రీతిగా ఆ ఈరోజు ఫిలెన్సియర్ అన్న సంఘానికి సంబంధించిన బోధ స్టార్ట్ చేస్తాం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ సమస్య ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి దేవుని వాక్యండి అనిపిస్తాను పర్షద్రవ దేవ మీకు వణనాలే చేయాలి కృపమయ్య మహోన్నతగా మీకే వణనాలు తండ్రి ఈ యొక్క కాలం అంతా కలుషితంగా కాపాడి సీలబెట్టినారని కనిపించినారు దాన్ని బట్టి ఎక్కడిని తీసుకొచ్చి ధైర్యంగా ప్రకటించేలా ఎక్కడ పడితే ఎక్కడ మీరే మమ్మల్ని నడిపించే వాళ్ళు నేను నడిపించి మళ్ళీ మనం నడుతున్నాం నడుతుందని మేము పాట పాడుతున్నాం దాని తను ఎక్కడ నుంచి నడవాలా ఎక్కడ తీసుకోవాలి సిద్ధంగా ఉన్నాం మేము నడిపించండి మీరే కాచి కాపాడండి ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఓం మోటార్ వెహికల్స్ మీరే కాపాడండి మమ్మల్ని మీరు దుష్ట శక్తులను దృష్టిని మనం పెట్టుకుని ఫిలిదెన్ బోధన పరుషుదాఖ మొత్తం క్రీస్తు పరుషుభనామం ప్రార్థించుకునే అంతాన్ని ప్రకటన మూడవ అధ్యాయం ప్రసాండ మూడవ అధ్యాయం ఆరవ వచ్చి చూస్తున్నాం పోయిన వారానికి మనము సార్బీస్ సంఘానికి సంబంధించిన దొంగ గణించడం సార్బీస్ మూత సంఘం మనం గానించడం తర్వాత టీఫ్ ఆఫ్ సార్స్ లేక సార్వీస్ యొక్క దొంగ గురించి మనం బహుదీరంగా గమనించినాం టీఫ్ ఆఫ్ సార్వీస్ ఏంటంటే దొంగ వల్లే వస్తా అంటాడు కాబట్టి దాన్ని వాళ్ళు ర్యాప్చర్ బోడకి అన్నట్టు కానీ ఈ వచ్చి అమ్మాంతా మనల్ని అందరినీ పోతాడు అని చాలా అది కానీ కాదు సేఫ్ టైంలో వస్తాడు మీకు తెలియదు కాబట్టి ప్రతి క్షణం స్థిరపడింది అమ్మ విషయాన్ని జాగ్రత్త నాకు ఏం కాదు నేను అమ్మాంతా వెళ్ళిపోతాను గాలిలోకి వెళ్ళాలనుకున్నారు ఎవరైనా తినేసాల్లో వాళ్ళని జమని తీసుకొని పోయింది గాలి తెలుసుకునే బాధ్యత మనది ప్రతిక్షణం కాలాన్ని సమ సంబంధంగా ప్రభు తన ఆధిన గాని తన బిడలకి చూపిస్తున్న గానీ దేవుడు యథార్థతో పరిశుభ్రతతో సంపూర్ణంగా సమర్థించుకొని జీవిస్తారు వారికి వీటి అన్నిటికీ బయలుదేరుస్తూనే ఉంటాడు ప్రభు అసత్యాన్ని మనం స్వీకరించిన మన దేవ జీవిత విధానంలో ఆయన తపక రూపకంగా దర్శనాల రూపకంగా వాక్పారంగా ముఖ్యంగా మాట్లాడే దేవుడు వారి అంతా ఒక ప్రవచన పెట్టుకుంటాం కాబట్టి చెప్పింది రాబోయే నెలలో ఏం జరగబోతుందో తన బిడ్డలకి ఆ బ్రానికి చెప్పకుండా నేను ఏమైనా చేస్తానన్నాడు అదే రీతి గతంలో తన రాసిన ప్రవక్తలకు ప్రభుత్వాన్ని సంకల్పించిన వాటిని బయటపరచకుండా ఏమీ చేయడం లేదు అది విధానం ఈ లోకంలో ఏం జరగాలన్నారని మనకు చెప్తాడు దేవుడు తన బిడ్డలకు చెప్తాడు తన బిడ్డలకు చెప్పాలంటే ఆయన బిడ్డలాగా నువ్వు ఎదుగుతున్నావా ఎందుకు మనలో మన గొంతులో కూడా చాలా మందికి ఎందుకు అది చెప్పలేకపోతుందంటే అది నిన్న రాత్రి దిగుణున అది అర్థమైంది తన ఆత్మ చేత నడిపింపబడ్డ వారికి ఇవన్నీ చెప్తాడు ఆయన ఆత్మ చేత నడిపింపబడాలి ఆయన ఆత్మ నిన్ను చేపట్టుకొని నడిపించాల కొంతేపు వర్షి చేస్తారు భాషలో మాట్లాడుతారు దేవుడు చెప్తా ఉంటారు కానీ నడిపించబడడం అంటే అది కాదు కదా ఆయన ఆత్మలనే మనం నివసిస్తా ఉంది అలా నేను పనులు మూసుకున్నా ఆయన ఆత్మలను నేను యసిస్తున్నా హోలీ స్టేట్ అంటే చాలా ఇంపార్టెంట్ అంటే చెప్తాను ఈ కాలం బహుభయంకరమైన నక్షణాల కాలంలో రకరకాల డిసీజెస్ అటాక్ చేస్తున్నాయి ఒక్క దిక్కు కాదు నాలుగు దిక్కుల నుంచి అటాక్ చేస్తున్నాయి చూసిన ఒక అటాక్ ఏడ మధ్యంలో నలుగు దిక్కుల నుంచి అది అటాక్ స్టార్ట్ అవుతున్నాయి వాటికి భూములు అంతా అన్ని రకాల అటాక్స్ స్టార్ట్ అయిపోతాయి ఏడు కాట్లు దాని తర్వాత సరపం కాట్లు అది లాస్ట్ అన్నట్టు ఐదవ బూరలో పేళ్ల కాటు ఎక్కువ ఉంటది ఆరవ బూరంలో సర్ప సర్పం యొక్క కాటు ఉంటది సర్పం కాటుకి వాళ్ళు మరణిస్తారు అన్నట్టు ఆరో బురం అందరు మాట ఇస్తారు మనం చూసినాం ఆరవ బూర బోరకు సంబంధించిన అంటే పేళ్లకు సంబంధించింది ఆరవ బూర ఏమో సంబంధించింది సర్ప సంబంధం చూస్తుంది ఆ గుంపు ఒక గుంపు స గుంపు ఒక గుంపు ఈ మూడు ఈ రెండు గుంపులు మూడు గుంపులుగా పడతాయి అదే మనము యోగ గ్రంథంలో కూడా చూసినాము ఇప్పుడు ఆ ఆకాశ నక్షత్రంలో సంబంధించింది కృతికృతిక అంటే ఏడు ఏడుగురు సహోదరులు సహోదరులు కన్యతలు ఏడుగురు కన్యతలి ఈ కృతికని వృషభము దాని తర్వాత ఓరాయన్ ఈ నక్షత్రాల గురించి మనం ధ్యానించటం అవి ఇటు మీద వీటిని వీటిని మధ్యన ట్రాప్ చేసి పెట్టుకుని పుట్టికని ఏడుగురు సిస్టర్స్ వాళ్ళు సెవెన్ సిస్టర్స్ ఆ సెవెన్ సిస్టర్స్ కి ఇటు దిక్కు వృషభము అటు దిక్కు ఓరాయన్ అన్నాడు ఆ బాణం పట్టుకున్నవాడు ఇవి నిజంగా ఉన్నాయి ఆకాశంలో నక్షత్రాలు మీరు టెలిస్కోప్ గిట్టిస్తే ఎగ్జాక్ట్ అటనే కనిపిస్తుంది ఒక మనిషి బాణం పట్టుకున్నాడు ఇంకొక చేతితో సింహపు తలని నరికిన సింహపు తలని చేత పట్టుకున్నట్టు మనం చూస్తాం ఆ ఇవన్నీ ఎప్పుడూ కొన్ని వేల సంవత్సరాలకైతే మీ దేవుడు అక్కడ చూపించు ఆకాశంలో నక్షత్రాలు ఆడితే అని మళ్ళీ ఆకాశంలోని నక్షత్రాలు అంటే దేవుడు కదా కానీ దేవుని బట్ట ఎట్లా చూపిస్తుంటే ఈ యొక్క సూచన చూపిస్తారు యోగ సంబంధించి అవి అన్నిలకు సంబంధించిన బోధలుగానే కావు వాళ్ళు దాన్ని కౌంటర్ ఫీట్ చేస్తున్నారు ఇంగ్లీష్ లో కౌంటర్ ఫీట్ అంటామంటే కాపీ చేసుకున్నారు కాపీ చేసుకుని వాళ్ళ దేవతలకు అంకితం చేసినారు అందుకు వారి దేవతలు తీసుకున్నట్లు మీ దేవునికి మీరు చేయొద్దని ద్వితీయోపదేశంలో మనం చూస్తాం అందుకే ఈ ఆచారాలు మనం చేయం పండుగలు ఇవన్నీ మనం చేయలేము ఎందుకంటే అవి అన్ని దేవతలకు వాళ్ళు ఆచరించే అన్ని దేవతలకు పానార్పాణాలు అర్పించారు అన్ని దేవతలకు అప్పములు అర్పించిండ్రు అమాత అన్ని నక్షత్రాలు ఎత్తి మోసిండ్రు వాళ్ళు అరణ్యంలో అన్ని జ్ఞాపకం చేస్తారు అపోలో మన తితరులు అరణ్యంలో రోంఫా దేవత నక్షత్రాన్ని మోసుకుంటా కాబట్టి వాళ్ళు పెద్ద స్టార్ తయారు చేసుకొని మోసుకుంటూ ఈ రోజు కూడా మనం చూస్తాం హైదరాబాద్ లో ఒక పండగ వస్తే అందరు పెద్ద స్టార్ తయారు చేసి దాన్ని మోసుకొని చెట్లకి గుళ్ళకి గడతారు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవి అది తిరిగి తిరిగి వస్తున్నాయి మన కాలంలో ప్రకృతి నిజంగా కనిపిస్తుంది కానీ వాటి వెనకడ ఆత్మ ఒక ఆత్మ ఉంది దుష్ట ఆత్మ అది వాళ్ళని నడిపిస్తుంది అది మొదటి నుంచి వాడి ట్రిక్స్ అదే ఇష్టం పని ఎట్లా బలగొట్టిందో ప్రపంచం అంతా వాడు కడగడలాడి చేసింది ఆ వానికి ఆ పర్మిషన్ ఇచ్చింది కానీ దేవుని బిడ్డల మటుకు షేక్ అనే విషయాన్ని మనం ఈ లాక్డౌన్ టైమ్ లో ట్వంటీ ట్వంటీ టూ లో నేర్చుకున్న విషయం అది మనం కాదు అంటే శిక్షించే వాడే నేను రక్షించేవాడు ఈ లోకం మీదకి శిక్షణ నడిపించేవాడు కూడా ఆయనని దీన్ని కాపాడేవాడు కూడా ఆయనని అందుకే ఆయన ముద్రలో ఉండాలా ఆయన ఫీలింగ్ లో ఉండాలా అనేది జ్ఞాపకం చేయబడుతుంది మనకి కాబట్టి ంగంలో కొంచమే చివరిగా కొస ప్రాణంతో ఉంది అన్న విషయాన్ని ఎవరు నేను ముగించిన దాని తర్వాత ఆయన ద్వంద్వలే వస్తున్నాడు కాబట్టి మీదికి వచ్చి కడ్డా గ్రహించకపోతే నువ్వు పోయినట్టే కాబట్టి ఆయన ఏ గడిగిన నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు కాబట్టి ఫ్రాక్చర్ కల్ట్ బోర్డుకు తెలియదు ఫ్రాక్చర్ కల్ట్ విశ్వాసులకు కూడా తెలియదు ఫ్రాప్చర్ నమ్మిన వాళ్ళకి తెలియనది ఏ క్షణం దొరుకుతుంది అది అందుకే మనకి తెలుసు అది ఆయన త్వరగా వస్తున్నా ఆయన ఎక్స్ట్రా మీద వచ్చి పడతా అంటున్నాడు మూడవ వచ్చినంలో మూడవ అధ్యయ మూడవ వచ్చినంలో మీదకి వచ్చి పడతా ఆ గడియ ఆ టైంలో కాబట్టి అందుకే ఏస్ప్రోవి విషయాన్ని మనకి తువాతల్లో జాపం ఈ రాతి మీద ఎవడు పడనో ఆ వాడు నలుగును కాని ఆ రాయి వాడి మీద పడితే వాడు తృప్తి మీద చేయబడి అంటాడు కాబట్టి రాయి ఆయన నీకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ రాయి మీద నువ్వు పడి నీ పాపం నుంచి కనికరం పశ్చాత్తాపం నువ్వు కావాలా నేను కంకరాన్ని కోడుతున్నా అంటాడు బలిని కూడా అంటాడు ఆచారాన్ని గోడని అంటాడు బట్ ఆ రాయి మీద నువ్వు పడాలా నువ్వు నలుగుబొట్టుకోవాలని హృదయాన్ని నేను శరీరాన్ని కోరికలను ఆయన తిరిగి వచ్చి అదే రాయి మీద పడితే నువ్వు పౌడర్ అయిపోతావు గాలి కొట్టుకోబోటు చెత్త వాళ్ళే అదే ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి సార్ సంగతి ఆ హెచ్చరిక గాలి కొట్ట ఎదురుగొని కొట్టబాడు చెత్త ఉండకుండా ఉండాలంటే ఇప్పుడైనా ఆయన మీద పడు ఆయన మీద పడకముందు అన్న విషయాన్నితో ఆ వాక్యం ముగిస్తుంది ఆయన చిన్న గుంపు మటుకు పరుషు దగ్గర జీవించు అన్న విషయాన్ని మనం ఆ యొక్క సంఘకాలానికి సంబంధించిన బోధకపోయిన వారిని చిన్న గుంపు ప్రతి సంఘకాలంలో ఒక చిన్న గుంపు ఉన్నది కాబట్టి వారికి తెలియని వర్షం బెదిరింపజేస్తున్నాడు జీవ గ్రంథంలో నుండి వ్యక్తి పసు వారి పేరు తొడక తొడక పెట్టానంటున్నాడు తండ్రి వద్దట దూతలు వద్దట వారి వారి పేరు నేను ఒప్పుకుంటానంటున్నాడు కాబట్టి ఆరో వర్షం ఎక్కువగా చూస్తున్నాను ఆత్మ చెప్పు చిన్న మాట చెయ్యగలవాడు వినుగాక ఏడో వర్షం లేందంటే ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయి కాబట్టి ఈ సంగపు దూత నేను సేవకుడు సేవకులకు చెప్పబడుతుంది సిఫిల జెల్ఫియా అన్న సంఘం ఆస్ట్ర ఏంటంటే ఈ ఏడు సంఘాలు ఏడు పట్టణాలు యాక్చువల్గా గ్రీస్ దేశంలో ఒకప్పుడు ఉండే ఏడు పట్టణాలు అయితే ఏడు పట్టణాలు ఇప్పుడు ఎందుకంటే ఆ టర్కీ అనే దేశం ఆక్రమించుకుంది ఆ గత వంద సంవత్సరాల క్రితం అంతకుముందు ఏడు పట్టణాలు ఆ సంఘాలన్నీ కుదిలి శిథిలం అయిపోయింది యుద్ధాలలో వాడి ఇస్లాం మతస్థులు దేశ దేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు అది ఎప్పుడు జరిగిందంటే వెయ్యి సంవత్సరాల తర్వాత టెన్ టెన్ ఏడీ వెయ్యి సంవత్సరాలు టెన్ ఏడి నుంచి ఇస్లాం మతం ప్రపంచంలో విస్తరించింది టెన్ ఏడి నుంచి అంటే ఆ వెయ్యి సంవత్సరాలు ఇస్లాం మతం ప్రపంచాన్ని విస్తరించి వెయ్యి సంవత్సరాలు ఇరవై వెయ్యి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆ టెన్ ఏడీలో ఏం జరిగిందంటే టెన్ తర్వాత ఇస్లాం మీరు వాళ్ళు బహు కఠినంగా ఎక్కడ పట్టి అక్కడ క్రైస్తలను చంపుకుంటా విస్తరించుకుంటారు ప్రపంచాన్ని కానీ అక్కడ యూరోప్ లో ఏం జరిగిందంటే ఇట్లా ఉంటే వీళ్ళంతా మన బిడ్డలని మన భవిష్యత్తులని నిర్మూలిస్తారు అనేసి అందు నుంచి ఒక క్రైస్తవ గుంకు వచ్చి వాళ్ళు ఉల్టా కత్తులు పట్టుకుని యుద్ధ ఇస్లామీలను చంపెండ్రు దాన్నే క్రూసైడ్ మూవ్మెంట్ అంటారు చరిత్రలో క్రూసైడ్ అంటే ఏంటంటే ఆ క్యాథలిక్ క్రైస్తవులు ఏం చేసింద్రంటే వాళ్ళు ఉల్టా కత్తులు పట్టుకొని ఇద్దానికి వైద్యు ఇస్లాం ముస్లింస్ చంపెండ్రు అందుకే వాళ్ళ ఆ మద్రాసాస్ వాళ్ళకి ముస్లిం స్కూల్స్ అంటారు వాటిది ఆ స్కూల్స్లో వాళ్ళు ఏం బోధిస్తారంటే రోజు ఒకప్పుడు క్రైస్తవులు మనల్ని బాగా చంపించారు కాబట్టి ఇప్పుడు మనం బద్లా తీసుకోవాలా అని ఉల్టా క్రైస్తలకి అటు రాంగ్ బోధ అంటే అంటే అబద్ధ కాబట్టి వాళ్ళది వాళ్ళు ఉల్టా బోధ చేసి ఆ ముస్లిం యవనస్తులనందరినీ రెచ్చగొట్టింది క్రైస్తల మీద పంపిస్తున్న సో ఈ గా చంపకూడనే కాబట్టి నేను లాస్ట్ త్రీ మంత్స్ క్రైస్తాను ఇప్పుడు త్వరలో స్టార్ట్ కాబోతుంది మళ్ళీ అదే సేమ్ స్టోరీ ఇప్పుడు క్రైస్తవులు కూడా కథలు పట్టుకొని ప్రపంచంలో అది నేను విడగొట్టిన కాబట్టి దానికి మనకి ఎటువంటి దాంతో మనం ఎటువంటి పాల్పొందాము ఎందుకంటే మనము కతి కతి పట్టి కథితోనే నశించబోయేవాడు కత్తి పట్టివాడు కథతోనే నశించడా వాక్యం అది మహాకాలం నెరవేరండి మన జూతాలను నెరవేరం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మతపరమైన కరెక్ట్ వాళ్ళందరూ హతసాక్షులు అవకాశం ప్రవచనం ఉంది ప్రతి ఒక్కరు మరణిస్తే కవిత మనం దాచపడతామన్నారు చంద్రవేయబడ్డే వాళ్ళం కాబట్టి మనం అందరం దాచపడతాం వాళ్ళ దొరకం మనం మనం మందిరాలని నమ్ముకున్న వాళ్ళం కాదు ఆయన కవుని నమ్ముకున్న వాళ్ళం ఆయనే నిజమైన మందిరము ఆయన వివరించే వాళ్ళే నిజమైన మందిరం కాదు లక్ష మంది వాళ్ళు పరిశుద్ధులని చివరి జరగను నాకు అధ్యయ అధ్యయనం అటువంటి వారిని కాపాడుతుంటాడు ప్రతి చిన్న గుంపు ప్రతి సంఘకాలంలో చిన్న గుంపును కాపాడుతూ ఈ పట్నాలో ఒకప్పుడు ఉండే గానీ లేదు ఎందుకంటే అది ఏం చేసింది ఇప్పుడు అవన్నీ కప్పి పెట్టుకుని వాటికి కొలగొట్టి ఆ కుటుంబాలు ఏ విధంగా కుటుంబాలని రిలీస్ దేశం ఒప్పందం కింద పంపించేసి బార్డర్స్ సీల్ చేసేసినవి సెక్యూరిటీ ఆ బార్డర్స్ ఖర్చులు ఉన్నాయి అక్కడక్కడ శిథిలా స్థితిలో ఉన్నాయి బిల్డింగ్స్ తొక్కి కనిపించారు జనంగా ఉండే గొప్ప బహు దళితమైన ప్రాంతాలు ఈ పిలజెల్ఫియా అనే పట్టణము బహుధనితమైన పట్టణం బహుధనితులు ఉండేవాళ్ళు అక్కడ విపరీతంగా డబ్బు కలవాలి అటువంటి సంఘకాలం అనేది మనం మాట్లాడుతున్నాము ఇక్కడ కాబట్టి ఉన్న సంగ పుద్ధితకు ఇలాగో గాయము దావేడు తాలకు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా వేయవాడున ఉన్న సత్య స్వరూపు యొక్క చెప్పు సంగతులే అనగా కాబట్టి దావి దు తాళత చెవి ఏమిటని నేను మీకు చూపిస్తాను అదే ఎవరు ఈ ఈ తాళత ఖర్చవి కలిగిన వారు ఎవరు ఏసు ప్రోగే అనేసి మనం మీకు తెలుస్తున్నాం అంటేనే ఏసు ఆయన నేనే మార్గము సత్యము బియ్యం కాబట్టి సత్య స్వరూపి అంటే ఏసు అతను పరిశుద్ధుడు కాబట్టి ఆయన గుణగణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు ఆయన సత్య స్వరూపం సంపూర్ణంగా సత్యం ఉన్నవాడు అందుకు మనల్ని సత్య సౌద సంపూర్ణంగా సత్యమైన నడిపించడానికి సర్వ సత్యంలో నడిపించడానికి వరకు తన ఆత్మని మనకు అనుగ్రహించింది అయితే పిల్లలికే సంఘం గురించి ఇప్పుడు మాట్లాడుతుంది ఎనిమిదవ వర్షంలో మీ క్రియలను నేను ఎరుగుదును కాబట్టి క్రియలు అన్నప్పుడు మనం బాగా అర్థం చేసుకోలేదంటే అవి ఎటువంటి క్రియలు ప్రకృతి సహజమైన క్రియలా ఆత్మీయ క్రియలా అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా ఇవి ఒకవేళ ఆత్మీయ క్రియలు అయితే ఎట్లా ఉంటారు ప్రకృతికి సాధ్యమైన క్రియలు అంటే ఏదో ఆచారబద్ధంగా చేసుకుంటూ పోవడం ఆచారబద్ధంగా చర్చ నడిపించుకుంటూ అది ప్రకృతి సాధ్యమైన క్రియలు ఆత్మీయ క్రియలు అంటే అందకాలలో ఉన్నవారిని బంధికాలలో ఉన్న వారిని అందరూ వారిని జీవించటం నడిపించడం ప్రతి ఒక్కరిని సేవకులుగా తయారు అది ఆత్మీయమైన క్రియ కాబట్టి ఏమంటే నీ క్రియలను నేను ఎదగొదును నీకున్న శక్తి కొంచెమే కాబట్టి ఆచారబద్ధమైన క్రియను చేసే వారికి శక్తి కొంచెమే అనేది వాక్యం జ్ఞాపం చేస్తుంది అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు ఉన్నారు పరుశలుగానే ఉన్నారు కానీ వారి క్రియలు సంపూర్ణమైనవి కావు ఎందుకంటే అది మనం సార్థం చూస్తున్నాం నీ క్రియలు నేను ఎదుగుదను కానీ సంపూర్ణమైనవి కావు సంపూర్ణమైతే నీకు శక్తి ఎక్కువ ఉంటది అవి నీకున్న శక్తి కొంచెమే ఇక్కడ చూడండి నీకున్న శక్తి కొంచెం అయ్యింది నేను నీవు నా వాక్యం గాయకొని నా నామం ఎదుగా నన్న లేదు అంటే ఆయన సాక్ష్యం ధైర్యంగా పబ్లిక్ లో చెప్పారు అన్నట్టు చాలా మంది అంటారు ప్రపంచంలో కలిగి నంబర్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఆ చెప్పే వాళ్ళు తక్కువ ఉంటారు వాళ్ళ ముందుకంటే ఆ పేయర్ చెప్తే గవర్నమెంట్ జాబ్స్ పోతాయి ఆ పేరు గవర్నమెంట్ స్కీమ్స్ రావు బెనిఫిట్స్ రావు స్కూల్ లో ఫీడ్స్ రావు లేకపోతే గవర్నమెంట్ ప్రమోషన్స్ రావు జాబ్స్ రావు ప్రమోషన్స్ రావు అక్కడ అడ్వైసరీ మన రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ముక్కులాలు మారిపోతా ఉంటాయి ఎస్టీస్ ఎస్టీస్ తక్షణం కొన్ని వాడు ఆటోమేటిక్ గా బీసీసీ అది మోసమే ఈ దేశంలో దాన్ని అక్కడ రాసుకున్నారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ వల్ల తిరిగి రాయాలంటే చాలా కష్టం ఆ ఒక్క క్లాస్ ని మార్చాలంటే కూడా బహు కష్టం ఎందుకంటే అది ఎవరు ఒక్కో ఎయిటీ ఫోర్ పర్సెంట్ హిందూస్ ఉంది ఆ సెక్షన్ ని మార్చాలంటే చాలా కష్టం అన్నట్టు ఇండిపెండెన్స్ డే అంటే దగ్గర దగ్గర అరవై సంవత్సరాల ఉంది అటువంటి రూల్ కాబట్టి దాన్ని మార్చాలంటే ఎవరి తరం కాదు ఎవరిని అప్పుడు ఒకటే మార్చాలా కానీ నేను అంటే వాడు మార్చుకుంటే ఎంత మార్చుకోకపోతుంది నేను ధైర్యం నిలబడుతాను ఆయన కొరికైర్యం లభతాను ఆ లాభం కొరకు గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు నాకు ప్రమోషన్ అవసరం లేదు ఎందుకంటే అవన్నీ సర్వసం సంపాదించుకొని వాడి ఆత్మని పోగొట్టుకుంటే వాడికి ఏం లాభం అని ఎందుకని చెప్పిండే వాక్యం నీళ్ళ కొరికే కదా కానీ బయటికి కలిస్తావని చెప్పుకుంటే జాబ్ పోతుంది ఫస్ట్ జాబ్ పోతుంది దాని తర్వాత వాడు ఎన్ని సంవత్సరానికి జాబ్ చేసిందో ఆ శాలరీ మొత్తం చాలా కష్టం అంటే సైలెంట్ క్వశ్చన్స్ అన్నట్టు వెళ్ళి బయటకు చెప్పుకోలేదు లోపల లోపల జీవిస్తుంటారు కానీ మనం అక్కడ ఉందామని చెప్తుంది నువ్వు నా వాక్యంలో గైపోయి నా నామం ఎరగను అనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను కాబట్టి ఇది ఓపెన్ డోర్ ఇంగ్లీష్ లో నీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాను నీ విషయం బాగా అర్థం ఎందుకు తీసి ఉన్నాడు ఎవరు తన అంటున్నాడు పిల్లలు చేస్తాను ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి అంటే మీకు నేను డోర్ ఓపెన్ చేసి కను అని చెప్తున్నాడు ఈ డోర్ కి నేనే కాపరిని నేనే వాచ్మెన్ ని అని చెప్తున్నాడు దానిని ఎవరిను వేయలేడు తెరలేడు అదే విషయం అక్కడ మనం అందిస్తున్నాం ఈ భక్తి సగన్ ఉంది సెంటెన్స్ ఇక్కడ ఏడో వచ్చినాం I have set before you an open door and no man can set it. And Yavara Dhanu Muyyeleer Anavishan Gyehapun Vistandu. Atalukuni Yavara Muyyeleer Danu Yavara Dhanu Muyyeleeru. Rantar Tremun Nanti Danu Yavara Dhanu Kervaledu. No man can set it. For you have little chance but you have kept my word and have not denied my name. Kabathe ఆ దాన్ని ఎవడు ముయలేడు ఎవడు తిరలేడు అనే విషయానికి జ్ఞాపం చేస్తాడు ఇక ఆశ్చర్యం ఏంటంటే తొమ్మిది ఒక గుంపు గురించి మాట్లాడతాడు ఇదేంటంటే యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదని ఎందుకు రప్పిస్తా అంటాడు బాగా అర్థం చేసుకోండి అది ఆ ఈ చిన్న గుంపు ఈ గుంపు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు ఇది ప్రకృతి సహజంగా ఆత్మీయంగా నిర్వేట్టింటది ఈ వాక్యము ఈ రోజు ఇస్రాయల్ దేశాలున్న వాళ్ళు నిజమే ఇస్రాయల్ కారాన్ని ఒక రీసెర్చ్ స్టడీలో ఉంది ఎందుకంటే ఆ వాళ్ళు లో దేశంగా తయారు చేసుకున్నప్పుడు ప్రపంచ మద్దతు వాళ్ళు తిరిగి ఆహ్వానించుకున్నారు అప్పుడు రకరకాల మనుషులు ఆ దేశానికి పోయినారంట మనం చెప్పుకోండి అది ఎంత మటుకు మనకు తెలియదు చాలా మటుకు అటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ ఎవరు చేయలేదు ఆ రోజులలో ఈ రోజులలో కూడా డిఎన్ఏ టెస్ట్ చేయలేము వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడో వాళ్ళ రెండు వేల సమాచీకి వాళ్ళు చెదిరిపోయారు బబులో కాలంలో ఆ రోజు నుంచి ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు వాళ్ళు చెదిరిపోయారు ప్రపంచం అంతటా వాళ్ళందరినీ దేశం మార్చి తయారు ఎవరో వెళ్ళిపోయారు అక్కడికి ఫోరీకి చెప్పాలంటే వాక్యం యూధులు కాకయే తాము యూధులమైన అబద్ధమాలు వారు మారు కాబట్టి వాళ్ళు సాకాని సమాజము అని చెప్తుంది అంటే ఈ చూపించే వాళ్ళు దిన గోగా ఆఫ్ చేటన్ శిన గోగ అంటే టెంపుల్ కదా సాకాని యొక్క టెంపుల్ సమాజం ఇక్కడ తెలియదు కానీ టెంపుల్ అని ఉంది ఆ సినింది దిన గోగా ఆఫ్ చేటన్ వారిని రప్పించబట్టి ఇది ఏంటంటే చిన్న ఆఫ్ చేటన్ ఏంటంటే లేవి క్రమాన్ని యాజక క్రమాన్ని ఆచరించే వాళ్ళు లేవి క్రమాన్ని పాటించే వాళ్ళంతా ఇటువంటి టెంపుల్లో ఉన్నవాళ్ళు దాన్ని మనం లేవి క్రమం నుంచి బయటకు వచ్చిన వాళ్ళం ఎందుకంటే మనం మిల్కీ సతక ఉన్న వాళ్ళం కాబట్టి మిల్కీ సతకని యాజ చక్ర ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వాళ్ళం అది ఏ సుక్రవ్ ద్వారా మనకు అక్కడ మనం దాన్ని ఆచరిస్తాము వాళ్ళు దాన్ని రానియకుండా ఈ రోజు వరకు కూడా ఆ లేవి క్రమాన్ని పాటిస్తున్నారు చర్చస్ల క్రిస్టియన్ చర్చస్ అలా అందుకు మనకి వాళ్ళకి పడదు వాళ్ళు మన దగ్గరికి రాని వస్తారు ఎందుకంటే మనం మిలికి సదిక యాజకత్వాన్ని అనుసరిస్తున్నాం వాళ్ళు లేవి యాజకత్వాన్ని అనుసరిస్తున్నారు అందుకే పాత నిబంధన ఆచారాలన్నీ తెచ్చిపెట్టుకున్నారు చర్చిలో మనమేమో వాటిని అటయించుకొని బయటకు వచ్చి ఎందుకంటే పాతవి చెల్లవు లేవి యాజకత్వం అయిపోయింది కైపాతో బాప్తమి వ్యూహంతో అని ఒకసారి చూపిస్తుంది నేను ఇంకా యాజకత్వం చెల్లవి అది టెంపరీ యాజకత్వం అదంతా బలి పశుల్ని బలి బలి అర్పించారు బలులకు సంబంధించిన యాజకత్వం అది యాజకుడు అనేవాడు ద్వారపాలకుడు యాక్చువల్ ఆ దేవుని మందిరానికి వాడు ద్వారపాలకుడు ఎవరిని అర్పించాలో వాళ్ళ దాని లోపలికి రానియాల వాడు యాజకుడు ఈ లేవి యాజకత్వంలో వాళ్ళు అనిలని రానిలేదని నేను మీద లాస్ట్ మీకు అంతా ఆ లేవి యాజకత్వము అనిలని లోపలికి రాణియలేవి మిల్కి సదక్ యాజకత్వము అనిలని కూడా లోపలికి రాణిస్తుంది అది ఎటువంటి యాజకత్వం అంటే అనిలని తన పెళ్లి కుమార్తె మార్చుకుంది అంత గొప్ప యాచకత్వం అది లేవి యాజకత్వము దేవుణ్ణి తిరుణీకరించింది విగ్రహాలను పూజించింది ఆచారబద్ధమైన జీవితం జీవించింది నేను అన్న పదం వాళ్ళు వాడుతూ ఉంటారు మిల్కి మనము అన్న పదం వాడుతూ మనం ఆ లేవి యాజకత్వంలో నేను అంటే అహము గర్వము ఆ పవరు బాగా వాడుకోవడం వాడిని స్వార్థం కొడుకు పాడు వాడి పిల్లలు వాడి చిత్తాలు వాడి ఫ్రెండ్స్ అట్లా ఉంటారు అన్నట్టు మనమేమో ముఖో ముఖం తెలియని వాళ్ళని కూడా మన వాళ్ళంతే అనుకుంటాం అన్నట్టు రక్షణ అనుభవం ఉన్న వాళ్ళంతా ఉంటాం మనం కాబట్టి ఈ ఫిలబెల్ఫియా వారి దగ్గరికి దేవుడు ఏం ఆ సాతను సమర్థము అబద్ధమాడు యోజులను బతుకొస్తా వారు వచ్చి మీ పాదం మీదతో పడి నమస్కారం చేసి ఇది నేను నిన్ను ప్రేమించుకుని తెలుసుకున్నట్లు చేసేదన్ను ఎందుకంటే ప్రపంచమంతటా ఈ లేవి ఆర్ధికత్వము క్రైస్తవులను చాలా హింసిస్తుంది వారి మీద భారాలు పెడుతుంది వారిని దోచుకుంటుంది అది ఆ దశమ భాగముల రూపకంగా కానుకల రూపకంగా రకరకాల విధాలుగా వారి మీద భారాలు పెట్టి భయం పెట్టి వాళ్ళని దోచుకునే ఆధికత్వం అది ఎందుకు వారి పర్సనల్ అభివృద్ధి కొరకు దాని మిలికి సేద యాజకత్వం అది రాజ వంశం అది యూద రాజు గద మన ప్రభు రాజు మిలికి రాజు తీసుకునేవాడు కాదు ఇచ్చేవాడు నువ్వు తీసుకునేవాడి లాగా నువ్వు నేవీ యాజకత్వంలో ఉన్నవాడివే నువ్వు ఇచ్చేవాడి లాగా యాజకత్వంలో ఉన్నవాడివే పెద్ద రాష్ట్ర పత్రిక ఎన్నిదో అధ్యామ ఎంత గంభీరమైన అధ్యాయం అంటే అక్కడ మనం చూస్తాము ఈ లేబీ యాజకత్వం నుంచి మిల్చి యాజకత్వానికి వచ్చేసింది ఇదే మనం ఇక్కడ చూస్తాం కాబట్టి ఇవి త్వరగా నేను కొంచెం ముగించి ఒక ముఖ్యమైన వాక్యం నేను చూపించి ముగిస్తా వచ్చే వారము ఈ ఫిలెజలికే సంఘ బోధన ముగిస్తా అప్పుడు మనం స్ట్రైట్ ఇంకా లవోదకే సంఘానికి మనం వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే ఆ ప్రకటన మెయిన్ అంశం ముగించినట్లే మనం ఇంకా దాని తర్వాత లోపలికి వెళ్ళిపోతాం ప్రజ్ఞాగ్రంథం ఈ కేళ్ళిపోతాం చాలా మరకు చూసినాం కూడా మనం బోరల తీర్పు బహు దీర్ఘంగా చూసినాం ఒక్క సంవత్సరం జరించినాం ఫుల్ అయినా కానీ మనం తిరిగి చూస్తా ఉంటాము ఆ ఇవన్నీ ఆల్రెడీ రికార్డింగ్స్ మనం చేసినాము ఆన్లైన్ పెట్టినాము ఎవరికి ఆసక్తి ఉంటే ఒకటే నేను చెప్పేది ఏంటంటే మీకు నిజంగా టైం ఉందా ఈ లోకంలో అన్నిటికీ టైం ఉంటది కానీ దేని వాటానికే టైం ఉండదు ఏది లేని యాజకత్వం గుణగలం కానీ మంచి చెడుకు యాజకత్వంలో మీకు బహు అటాయం ఉంటుంది తెలియని వాక్యం పట్ల మీకు ఎక్కలేని ఆసక్తి ఉంటుంది ఎందుకంటే సమస్తానికి మూలం అదే ఆ వాక్య కదా ఈ సృష్టిని సృష్టించింది తన నోట్లకి వచ్చిన వాక్యనే ఈ సృష్టిని పరి తీసుకొచ్చింది తనలో నుంచే తీసుకొచ్చింది నీవు చూడండి ఈ సమాజం వాళ్ళంటే దేవి అంటి తత్వంలో ఉన్న వారిని నీ కాల దగ్గర తీసుకొస్తా అంటున్నాడు దేవుడు వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని ఆ ఇంతకాలం మేము తక్కువ ఇష్టమానొస్తారు గానేది తుది విషయం మనం నేర్చుకుంటున్నాయి ఇక్కడ నువ్వు నా ఓర్కు విషమైన వాక్యం మీద అయి వహించి నువ్వు సువార్త చేయాలన్న విషయం మీరు చేస్తుంది నీవు నా ఓర్త విషమైన వాక్యంగా దై కొంటివి గనక భూమివాసులను శోధించుటతో లోకమంతటి నీటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదు అనేది చాలా ముఖ్యమైన వాక్యం పదవచ్చున లోకం మీద ఆల్రెడీ శోధన బయట జరిగింది కాబట్టి నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యం మీద అవుతున్నావు కాబట్టి ఓర్పుతో గంటలు గంటలు వాక్యాలు పరిచయా చేస్తున్నాం గంటలు గంటలు వాక్యాలు తింటున్నాం ఎన్ని గంటలు చెప్పండి ఒక్కొక్క వాక్యం గంట గంట నెలవుతుంది అట్లా మనం చేసినాం గతంలో టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఎన్ని గంటలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినాం ఎన్ని ఆటంకాలు వచ్చినాం మనం వాటిని ఛేదించుకొని ముదురుదైన వాక్యం ఆ వాక్యాన్ని మనం బాగా ధ్యానించినాం కాబట్టి చూడండి భూనివాసాన్ని శోధించుటే లోకం అంతటి మీదికి వచ్చింది శోధన ఆ కాలంలో మనం ఉన్నాం కానీ మనం కాపాడబడ్డామా లేదా చెప్పండి నేను నిన్ను కాపాడదని వాగ్దానం చేసిన మన తండ్రి దాన్ని కాపాడండి ఈ భయంకరమైన శోధన కదా లోకం మీదికి ఇది స్టార్ట్ అయిపోయి అని ఎప్పుడూ స్టార్ట్ అయిందని నేను చూపించలేను ఇది ఇంకా కంక్లూడింగ్ దశకు అంటే ముగింపు దశకు వస్తుంది ఈ శోధన లోకమంతటి మీదికి లోకమంతటి శోధన కాలంలో నేను నేను కాపాడలేను కాబట్టి ఇప్పుడు మనల్ని లో మనల్నే కాదు మనతో పాటు మన చుట్టూ పట్ల ఉన్న అందులో కూడా మన బంధువులు మన బంధువులలో అన్నిలు ఉన్నారు మన మిత్రులలో అన్నిలు ఉన్నారు మన ఉద్యోగంలో అన్నిలు ఉన్నారు కూడా కాపాడేడు చాలా మంది పోయినారు ట్వంటీ ట్వంటీలో చాలా మంది పోయినారు లోకానికి వచ్చేసి కానీ దేవుడు ఈ విషయాన్ని మనకు చేస్తాడు ఒక్కసారి మనిషి మరణించినంత వాడు ఎక్కడికి పోడు ఇంకొక పాములకి ఇంకొక విధానంగా వాడు ఉంటాడన్న విషయాన్ని ఆత్మ వాడి ఆత్మ ఇంకొక పని చేస్తూ ఉంటాడు అని చూపించిన ఎందుకంటే ఆయన సృష్టి బహు గంభీరమైంది తను కేవలం భూమిలో ఉన్నాం కానీ ఆయన సృష్టి మూడు ఆకాశం మనం గయించినాం ఆకాశంలు మహా ఆకాశంలు అవి ఎన్ని పౌలు చూసేది కేవలం మూడవ ఆకాశం వరకే ఇంకా ఎన్ని ఆకాశాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు కాబట్టి ప్రతి ప్రతి ఆకాశంలో జీవులు జీవరాశులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు తెలియదు బైబిల్లో ఎక్కువ దాని గురించి మనకి సూచనలు లేవు కానీ అవి తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థన పూర్వకంగా మన అన్నిటి గ్రహించాలా ప్రార్థన చేసినప్పుడు దేవుడి చూపిస్తాడు మహాకాశంలో ఏముంటుంది ఆకాశంలో ఏముంటుంది ఆయన ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఆయన పర్లోకంలో ఉన్నాడు ఇక్కడ లేడు కింద అందుకు మన అవసరం లేదు కింద టెంపుల్స్ చర్చి బిల్డింగ్స్ అవసరం లేదు ఎందుకంటే అపోసికారంలో చర్చ్ లేదు బిల్డింగ్ లేనే లేదు వాళ్ళు ప్రతి తెచ్చుకున్నారు అదే చర్చ్ విశ్వార్థల తహవార్తలు చర్చ్ అదే బిల్డింగ్స్ తో పోల్చడానికి వీల్లేదు నువ్వు బిల్డింగ్ లాగా తయారు చేసుకుంటే మళ్ళీ లేవి ఆర్ధకత్వం వస్తుంది నేను నా కుమారుడు నా మనముడు వీళ్ళే యాజకులు అది లేవి యాజకత్వం అన్నట్టు చర్త చూడడానికి వీల్లేదు అది ఎవరికి వెళ్ళాలన్నా వాళ్ళకి వెళ్తూ ఉంటుంది కదా మనం ప్రకృతి సాధ్యమైన బలినితల నుంచి బయటకు రావాలా ఈ యొక్క వాక్యాన్ని ముందు పట్టుకొని వెళ్ళిపోవాలి ఒక ఒక పాయింట్స్ రెండు మూడు పాయింట్స్ చెప్పి ఈ మొదటిది ఏంటంటే నామే అనేమంటుందంటే నువ్వు నా నామమును నిమిత్తము అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసాడు మనకి మొదటిది ఏంటంటే ఫిలబెల్ఫియా అన్న పదం గురించి నేను కొంత నేను చెప్తాను సిలబెల్ఫియా అది బహుధనికమైన పట్టణము అని కూడా చూపించాను కానీ గతంలో దానికి పెద్ద భూకంపం వచ్చినట్టు మనం చూస్తాం చరిత్రలో మీరు హిస్టరీ బుక్స్ లలో బహు పెద్ద భూకంపం వచ్చి అది మొత్తం బెక్సాయి అయింది ఒకప్పుడు దాన్ని తిరిగి కట్టుకున్నారు అయితే దాని కలిగం ఏంటంటే ఫిలజెన్ఫియ పేరు ఎందుకు వచ్చింది ఎందుకంటే ఫిలోస్ అంటే లవ్ అనార్థం ప్రేమ అనర్థం జెన్ఫియా అంటే బ్రదర్లీ అని అంటే సహోదర ప్రేమ అని ఫిలజెన్పియా అంటారు అన్నట్టు గ్రీక్ మనకు రకరకాల పదాలు మనం చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ పదాలు గ్రీక్ భాష నుంచే వచ్చినాయి మాథమెటిక్స్ పదాలు స్టాటిస్టిక్స్ పదాలు మెడికల్ పదాలు సైన్స్ పదాలు అన్ని వీల భాషలకే బయటపెట్ మనం ఫిజిక్స్ దేశ ప్రపంచానికి ఎన్నో విషయాలను పరిచయం చేస్తున్నారు ఈ పదాలు కూడా ముఖ్యంగా దేవుని ప్రేమ అదే రీతి సహోదర ప్రేమ ఇక రకరకాల ప్రేమలకి వాళ్ళ పేర్లు కనుక్కున్నారు ఇంగ్లీష్ లో భాషలో ఫిలో అంటే ప్రేమ అనార్థం ఫిలోడెల్ఫియా అంటే సహోదర ప్రేమ అంటే అనదముల మధ్యలో ప్రేమ అనట్టు కాబట్టి అటువంటి పేరు ఎన్ని పెట్టుకున్నారు ఈ పట్టణానికి మన ఆ పట్టణంలో ఉన్న ఈ చర్చెస్ కన్నిటికీ ఫిలోడెల్ఫియా గ్రూప్ ఆఫ్ చర్చెస్ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి సహోదర ప్రేమకు సంబంధించిన పేరు ఎన్నికొన్నారు దాని చరిత్ర ఇప్పుడు అంతా నేను డీటెయిల్ గా ఆ పట్టణానికి ఉన్న యొక్క రాజు తన తన సహోదరుడు ఎంతగా తనని ప్రేమించిందో అన్న తన సహోదరులకి జ్ఞాపకార్థంగా ఆ పట్టణానికి ఆ పేరు పెట్టిందన చరిత్ర ఉంది అది డీటెయిల్ మనకు అసలు లేదు కానీ దాన్ని మనం ఈ సంఘకాలానికి వర్తించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫిలోజఫీ అంటే సహోదర ప్రేమకు సంబంధించిన విషయం అన్న వాక్యం మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ముఖ్యంగా దావిడ్ తాలకు చెంది అనేది ఒకటే నేను చూపించింది సార్ ముందు ప్రథమ గంధము రెండవ అధ్యయము తొమ్మిదవ వర్షంలో కూడా మనం చూసినాం గతంలో సాధారణ సమాజము అది ఎక్కడ ఉంది అంటే స్మరణాల కూడా చూసినాం మనం స్మరణ సంఘానికి సంబంధించిన బోధలు కూడా సాతన సమాజం గురించి చూసినాం అదే రీతిగా సిలజెల్ఫియా సంఘము బోధలు కూడా చూసినాము సాతన సమాజం కాబట్టి దేవి యాజకత్వంకి ఎప్పుడు పొత్తు కుదరదు అది పోరు అన్న విషయాన్ని మనము రెండు దశకాలు చూస్తా ఉన్నాము ఇది ఎంత ఆడుతుంది ఈరోజులని కానీ అది ఆల్రెడీ పాస్ అయిపోయింది అది చెల్లెడు అది మేము ఆ యాజక రాకపోతే బయటికి మటుకు నీకు డోస్ తెరవడు దేవుడు ఎందుకంటే ఎనిమిదో వర్షాలు అది ఇస్తున్నాము ఆల్పులు తెరిచిచ్చిన ఎదుట ఆడతాడు ఎందుకు ఆయన్నే డోర్ కదా నేనే ద్వారము పర్లోకానికి ద్వారము నేనే అని అన్నాడు నా ద్వార తప్ప ఎవరు తండ్రి యుద్ధకు రాలేడు అన్నాడు కాబట్టి వేసుకో ఒక్కడే రక్షకుడు ఆయన తప్ప ఎవ్వరు నిన్ను పర్లో పర్లోకానికి తీసుకొని పోలేరు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన ఆయన జీవించినంత పరిశుద్ధంగా ఒక్కరు జీవించలేదు లోకాల్లో కాబట్టి అటువంటి పరిశుద్ధుడైన మన ప్రభుత్వే ఆ తాళము దా తాళము అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాము ఎక్కడ చూస్తున్నాను నేను వచ్చినందు దావిడు తాలకు చెవి కలిగిన వాడు మన ప్రభు కాబట్టి తాలము ఎవరి చేతిలో ఉంటుందో కి తాలకు చెవి ఎవరు చేసి ఆయనకే సంపూర్ణమైన అధికారం ఉంటుంది ఆయన తప్ప ఎవడు ఆ తలుపు తెరవలేడు ఆయన తప్ప ఎవడు ఆ తలపు ముయ్యలేడు లాక్ చేయలేడు అటువంటి ఈ సృష్టి సంపూర్ణ అధికారం పొందుకున్నవాడు మన ప్రభు కంప్లీట్ కంట్రోల్ ఉంది ఆయనకి కాబట్టి మిల్కీ సెదక్ యాజకం కే కంప్లీట్ కంట్రోల్ ఉంటది నువ్వు ఎప్పుడైతే మిల్కీ సెదక్ యాజ్ని నింబిస్తావో నువ్వు కూడా మిల్కీ సెదక్ అయిపోతావు అప్పుడు నీకు కూడా ఆ అథారిటీ ఇస్తాడు అక్కి నీకు ఇస్తాడు అందుకే పేదరికి ఇచ్చిందా లేదా కీ పర్ల చెవికి పేదరికి ఇచ్చినా ఎందుకంటే ఆయన నింబడించు కాబట్టి ఏ చుట్టూ వెంబడించే మనకందరికి అక్క ఇస్తుండూ ఇప్పుడు నువ్వు చూస్తావు వీటి నువ్వు ఏది ఓపెన్ చేస్తా ఓపెన్ అయిపోతుంది నువ్వు ఎవరికి స్వచ్ఛత ప్రార్థన చేస్తే వాళ్ళకి ఓపెన్ అయిపోతుంది స్వచ్ఛత ఎవరికి ఓపెన్ చేయవో వాళ్ళకి కాబట్టి నువ్వు ఎవరి మీద షాక్ ద్వేషం పెట్టుకోవద్దు ఎవరి మీద కూపన్ అది దేవుని ప్రేమ అందరినీ ప్రేమించాలా అందరినీ క్షమించాలా అన్నిటికీ కలాలా అన్నిటిని సహించాలా అన్నిటిని భరించాలా అది కవిత జీవితం నేను చంపని పెంచిన భవిస్తావు ఎందుకంటే చంపతాడు మేము ఒక క్షణంలో ప్రాణం అవుతుంది కానీ నువ్వు ఎక్కడే ఆ సత్యం లేదు వాళ్ళ దగ్గర అందుకు వాళ్ళు చంపుతా ఎందుకు చంపుతారు వాడు భయంతో చంపుతుండ్రు వీడిని క్షణం విచ్చి పెడితే వీడి నన్ను కూడా మార్చేస్తున్నారు భయం అన్నట్టు ఆ భయంతో మనుషులను చంపుారు గాని చంపేవాడు ఇప్పుడు భయంతో చంపుతాడు కాబట్టి ఎందుకు మనం వాడు కట్టేస్తాడు చంపేవాడు మనిషిని కట్టేసి చంపుతున్నాడు ఎందుకు భయం అన్నట్టు భయంతో చేస్తారు వాళ్ళు కాబట్టి సరే వాళ్ళ మనం ప్రార్థిస్తాం వాళ్ళని క్షమించి మనం ప్రార్థిస్తాం గొప్ప జనం అందరూ మరణించబోతున్నారు అదే కాబట్టి దాని దాని తాళకు చెవి కలిగి రమైన ప్రభుల్ని మనం ఎవరిస్తాం ఆయననే నీకు ఇవన్నీ బయలుపరచాలా తాళం తీరించి వారిని చూపించాలా అటువంటి భాగ్యాన్ని ప్రభుని కనిపించాలని ప్రార్థిద్దాంధర వాళ్ళు దేవ నీకు వదనాలేసరితో ఎవరికి మీరు మా తను మాట్లాడేందుకు నీకు ఎంతో వదనాలు ప్రభా నీ వాక్యంలో నీ సత్యాన్ని నేను గ్రహించి వాటి ప్రకారంగా జీవించాలా అనమపూరిత వాటిని ప్రకటించాలా అనేకం దీన్ని చూసి నీకు ఎంతకు రావాలా మీరే మా పాపంలో శాపంలో రోగంలను ఎక్కలను భరించి అయితే కడవలసీలో మా ప్రాణాల మీరు కాపాడరు మాకు బలంగా మీరు మరణించి మళ్ళీ రక్షించుకున్నారు కాబట్టి మీ కొరకు మమ్మల్ని సాక్షి పెట్టుకోమని ఆడిస్తున్నాం మీ కొరకు మీరు సంపూర్ణంగా తను మళ్ళీ సమర్పించుకొని జీవించాలి ఎందుకంటే వేరే తన మళ్ళీ మా ఎదుటి తన ద్వారాన్ని తెచ్చుకొస్తారు వేరే మార్గము సత్యంగా జీవం మీరు తప్ప వేరే మార్గమే లేదు ఇస్తారు ఒక పర్ల రావడానికి కాబట్టి మేము మిమ్మల్ని మేము బలిస్తాం అటువంటి జీవితం మా సంగతి అనుభవించమై మనకి ఏసీ తీసుకున్నా ప్రార్థిస్తాను తండ్రి ఆ మెయిన్ మెయిన్ హలూయ ఒక్కొక్కరిగా మనం ప్రార్థన చేస్తామన్నా వన్ బై వన్ ప్రార్థించేస్తాం ప్రార్థించా సూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్పదేవ సర్వశక్తి సంపన్నుడ మహోనదులకు దేవ కృపా కనిక్రముల తండ్రి మీకు అన్నా నిజయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురుశితంగా కాపాడినాయన మీ కృపలో మమ్మల్ని మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్న అయినా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి అయినా ఇస్తాయా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభావ మీ కృపలో దాచుకున్నారు మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకున్నారు నాయన మీకు చాటులు మమ్మల్ని దాచుకున్నారు ప్రభా నీకు వంద నీకు అర్థపురములు మమ్మల్ని దాచిపెట్టుకున్నారు నాయన నీకే వందని ఇస్తాయా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే సుఖులు సూత్రమైన సమస్త ఘనత మరి మా నీకే ప్రభావాలు ఇక నా ప్రభా ఇక ఉదయ కాల సమయంలో ప్రభావ మీరే వాక్యం ద్వారా మాత్రం మాట్లాడినారు ప్రభావన ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాత్రం బయలుపరచున్నారు మాతో మాట్లాడినారు ప్రభా అనేక పర్యాల నుంచి ప్రభావ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు మేము ఏ రీతిగా జీవించాలా మేము ఏ రీతిగా సిద్ధపడాలా మేము ఏ రీతిగా సేవలు ముందుకు సాగిపోవాలా ఎలాంటి ఎలాంటి కార్యాలు జరగబోతేనే ప్రభావ మీరే మాత్రం మాట్లాడుతున్నారు ఎంతగానో బలపరుస్తున్నారు ఎంతగానో ఉజ్జీంపజేస్తున్నారు నైనా దాన్ని బట్టి నీకు వర్ణాలు ఇస్తాయా నీకు కృతజ్ఞతలు అర్పించుకోవడం మీకు పరిశుధాత్మ అభిషేకం మేము అందరం మీరు పొందుకోవాలి ఆత్మచేత మేము నడిపించబడాల ప్రభా అప్పుడే సమస్తం మేము గ్రహించగలుగుతాం నా దేవ మీరు పరిశుద్ధి అభిషేకం పొంది సమస్త మీకు తెలుసుకుంటాను మీ వాక్యం చెప్తుంది ప్రభావ కాబట్టి ప్రభా ప్రతి ఒక్క బిడ ప్రాభం మీ అభిషేకాన్ని పొందుకోవాలి పరిశుధాత్మ పొందుకొని ఈ సత్యాన్ని గ్రహించి ప్రభావ అనేకులకు ధైర్యంగా ప్రకటించాలని ఆయన ప్రేమతో ప్రభా పతిదీ ఆ కాలపు కి మీరు మాకు మీకు వందలు ఇస్తాయి అది ఓపెన్ చేసుకోవాలా ప్రభావ అది మేము తీసుకుని ప్రభావ అనేకులకు మేము ఇవ్వాలా ఇలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ ఈ శ్రమల కాలంలో మేము ఉంటుంది కదా ప్రభా మీ వాక్యం మేము గైకోనాం కనుక ప్రభావ భూలోకి మీరు రాబోయే శ్రమల కాలం మమ్మల్ని కాపాడుతున్నారు ఒక గుంపు మీరు కాపాడుతున్నారు ప్రభా ఆ గుంపులో తండ్రి మమ్మల్ని మీరు ముద్రించుకున్న నీకు వందనిస్తాయిగా నా ప్రభ నా దీవానికి వర్ణాన్నిస్తాయానికి స్తోత్రం ప్రభా గుంపు ద్వారా ప్రభా ఒక చిన్న గుంపు ద్వారా ప్రభా ప్రపంచం అంతా మీ సెట్లు మీరు ప్రకటించేస్తున్నారు ప్రభావిత ఒక్క దేవాత ప్రభా పైకి అనే కాలంలో ఉంటున్నాం ఓ దేవాత దశలో ప్రభావం దేనిష్యులు కానీ భయపడకుండా ప్రభావ ప్రభా దేనిష్యులు చింతించుకున్న విశ్వాసం కట్టేనా మీ పోతకు మేము పరిగెత్తాల ప్రభావ అక్కడ లేవి క్రమంలో ఉన్న వాళ్ళ ప్రభా మెల్క్కు క్రమంలోకి రావాల ప్రభా ఆయన ఇస్తతో ఈ రోజంతా లేవి క్రమంలో ప్రభా అది మా పట్టబడిన ప్రభావ కాబట్టి అది మెల్క్ చే ఆ క్రమాన్ని మీరు మాకు అనుగ్రహించడానికి వందాలిస్త మీకు కృతజ్ఞతలు అర్పించడం ప్రభావ అనేకల ప్రభావ మిల్క్ మిల్క్ సెలిక క్రమంలోకి మేము తీసుకొని రావాలా సంస్కృతి చర్చలకు తీసుకొని రావాల ప్రభావ ఉపజన సమాన్ని ప్రభావ అనే అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించండి ఏ రీతిగా ప్రభావ మేము ముందుకెళ్లలో ప్రభావ మీరే మాకు మార్గం చూపించండి మీ ఆత్మ నడిపించదించండి ప్రతి దశలో ఆత్మ పూనులై మేము ముందుకు పోవాల ప్రభావం ప్రతి దశలో మీ ఆత్మ చేత మేము నడిపించబడాల ప్రభావ మా తలంపూలో మా చూపులో మా ఆలోచనలు సమస్తలో ప్రభావ ఆత్మ ప్రేరేపణ చేత మేము ఆత్మ ద్వారా నడిపించబడాల ప్రభావం అలాంటి అభిషేకాన్ని మాకు అందరు కనుగరించమని ప్రార్థిష్టం గొప్ప దేవ అయినా ఒక వైరస్ బాధితులు అందరూ మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తానైనా బిడల పట్ల మీరు కనికరిని చూపించండి ఇంకో చూపించండి గొప్ప దేవానికి వందలిస్తే ప్రతి బిడలనైనా వచ్చే ప్రభుత్వ పాపం క్షమించండి ప్రభావా బిడవలనైనా మీకు తిరిగిలాగిన ప్రతి ఒక్కరు మీరు ఆకర్షించుకొని మీరు రక్షించుకుని అయినా ప్రభావ మీరు ఆకర్షించకపోతే అందరు నశించిపోతారు నైనా కనికరించమని ప్రార్థిస్తాం అతను మేము ప్రార్థన చేస్తున్న వారి పక్ష్యంగా ప్రభావ మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తాం ఆ ఉగ్రత మీరు ఆపండి ప్రభావ ఆయన మేము ప్రార్థన చేస్తూ మీరు ఆపుతున్నారు ప్రభావ ఆయన ఇష్ట ప్రభావ ప్రతి తెలుసుకోవాలా ఆయన ఇష్ట ప్రభావ ఉగ్రత పాత్రలు ప్రభావ ఆ నాలుగు వాయు మండల మీద ఉమ్మరించబోతున్న ప్రభావ మా దేవుని దాసించాలం మీరు ఆపడం అని హాని చేయడం మీరు అన్నారు ఆ టైంలో మేము ఉంటున్నాం ఆ చివరి అంచులు మేము కాబట్టి ప్రతి ఒక్కరు రావాలా ఆ రావాలా ప్రభా ఆయన ఆ బాధ్యత ఆయొక్క ఆ సేవ మేము మాకు అనుగ్రహించినా కాబట్టి అనేకులు ప్రభావితం నడిపించాలా మీరే మాకు సహాయకులు ప్రభావ తండ్రి మీ నేతల మీద నడిపించండి మీ చేతిలో నడిపించండి మీ ఆత్మ ద్వారా నడిపించమని సాధిస్తాం చీకటి శక్తులని కదిలిపోవాలి దుషశక్తులని కదివాల ప్రభావం మనుషులు విడుదల పొందాలా తత్తిని జనం గొప్ప వెలుగు చూడాలి ప్రభావ మీ వెలుగు దగ్గరికి రావాలా అలాంటి వెలుగుగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభా ఆ అవకాశం మీరు మాకు మీకు అన్నారు ప్రభావి ప్రకటించి మీ చెంతలు నడిపించాలా ప్రభా తయారు చేయమని ప్రార్థన మీరు ఎట్లా మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు నా దేవా నా ప్రభా అత నిబంధన వాడు అడ్డగించడం ప్రభావ దుష్ట శక్తుల ప్రభావ కానీ కృత కృత నిబంధన కాలంలో ప్రభావ మేమే ఆ దూతలాగా మేము మమ్మల్ని తయారు చేస్తున్నారు సాతాను అడ్డగించే వాళ్ళని వాళ్ళకు మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ కృత నిబంధన ప్రభావీకు వన్నా ఒక మర్మాన్ని మీరు మాకు బయలుపరిస్తున్నారు నీకు వన్నా ప్రభావ ఆయన ఇస్తూ ప్రభావ మీరు ఆ యొక్క అవకాశం మీరు ఓ ప్రభావ ఎంత గొప్ప దేవుడు వేస్తాయా నీకు వన్నాలు ప్రభా గొప్ప దేవానికి వన్నాలు ఇస్తాయా ఎంత గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా ఆయన మేము ఏ పాటి వాళ్ళ ప్రభ మాకు ఇంత కృప ఇస్తున్నారు నీకు వర్ణాలిస్తయ్యా అది మీ ప్రేమ మీ మహా కరికరం తండ్రి నీకు వర్ణాలిస్తయా గొప్పదేవ ఇచ్చిన ఈక తలంతులు ప్రభా ఆ పవర్ ని ప్రభ మేము వాడుకోవాల ప్రభా అనేకులు ప్రభా మీ చూపించాల మనుషులకు ప్రభావ మీరు ఇచ్చే ఒక యువులు మనసులో పొందుకోవాల ప్రభా కృపవరాలు పొందుకోవాలా అది గ్రహించి ఆ సత్యను గ్రహించి ధైర్యంగ త్వార్త ప్రకటించి అనేకులు సత్యంలో నడిపించాలా అలాంటి సేవా జీవితంలో మేము నడిపించండి అన్ని కొన్ని అన్నింటి మేము నడిపించాలా ప్రభావ మా సేవలు ఉన్న వాళ్ళు మేము కాపాడుకోవాలని మీరు మాకు వ్యాప్తి చేసిన పత్రికలో ప్రభావ ఇటన్నిటి మేము తప్పించుకోవాలా ప్రభావ మా సేవలు ఉన్న వాళ్ళు తప్పించుకోవాలి అనేక చేంతకు నడిపించాలా ఆయన మీరే మేము నడిపించి మార్గం చూపించామని ప్రార్థిస్తాం ఈ దినవంతా మీ సాంఛతిత నడిపించండి మీ పరిచదాత నడిపికు అనుగ్రహించిన ఆయన ప్రతి బిడ్డలని ప్రభావ అనేక రూపంలో ప్రతి బేడలను వాళ్ళ శిస్తని ప్రభావ తండ్రి వాళ్ళ కుటుంబికులు అందరూ మీరు ఆశీర్వదించండి ప్రభావ నూతనంగా మీరు అభిషేకించి ప్రతి చోట మీ కొరకు సాసం పెట్టుకొని ఓ ప్రభు ఇచ్చిన కళంతలు మీ మహమర్ధమే వాడబడాల దర్శనం మరొక కళలతో మమ్మల్ని నింపనే ప్రభావ ఆయన ఈసూ ప్రభు దానితో మీరు మాట్లాడదేడు ఈశ్వరు ప్రభావ మాతో మాట్లాడమని ప్రార్థిస్తాం అనేక మంది విషయాలు మాకు గన్న పయనలు కూడా మీరు జ్ఞాపనం చేస్తున్నారు ప్రభావ ఆయన ఈసారి వందాల ప్రభావ గొప్పదేవ విశ్వజనాథ ప్రభావి రెండో పత్రికలు కూడా మాకు జ్ఞాపనం చేస్తున్నారు ఆయన ఆ కాలంలో మేము ఉంటున్నాం ప్రభా మేము ఎట్లా జీవించాలో మాకు ఎన్నో విధానాలు చూపిస్తాను నీకు వంద అది నేను మర్చిపోకుండా వాటిని ప్రాక్టీస్ చేయాలా మా జీతం అవలంబించుకోవాలా ఓ ప్రభా అలాంటి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించినా నీకు వంద మీ మైముఖు మేము వాడుకోవాలా అనేకలు మీరు అలాంటి సేవా జీతులకు అందరూ నడిపించి ఓ ప్రభావిత బ్రదర్స్ అందరూ వాళ్ళకి స్వచ్ఛత అనుగ్రహించడం మాలక మీ సాని ప్రభుత్వ సంపూర్ణ పూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధం నామవున హలయ ప్రతి అవయవాల మీ స్వస్థపచ్చిన బిడ్డలు వేస్తే నడవల్ల కాలంలో నరాల రక్తాన్ని జీవానికి పోయిన ప్రభావ మీ జీవంతో నింపమని ప్రార్థిష్టం అక్కడ గొప్ప సేవకులుగా మీరు తయారు చేయడం ప్రభు మీ నీటి శక్తను ప్రకటించిన బిడ్డ తయారు చేయండి అర్థం కలిసి ప్రభావ అక్కడ ప్రతి చీకటి అంత తర శక్తులు ప్రతి భీమేసుకు కద్దిస్తున్నాం శక్తులు అక్కడ పనిటందుకు వీళ్ళకి ఏసుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్నా ప్రభావ మీరు కంచి వేసి ఆ హాస్పిటల్ కి సమాధానం కలుగురుగా ఏసుక్రీస్తు పరిశుద్ధం నామన్న హీగా ప్రభావ డాక్టర్స్ లో అంటే డిస్టబెన్ చేసిన దుస్థాతం ఓ ప్రభావ మంచి ట్రీట్మెంట్ జరగాల అక్కడ మీరు లేవనెత్తిన మీరు మీ జీవంతో బ్రతించడానికి నీకు వందా నీకే స్తోత్రమైన నీకే మహిమ ఘనత ప్రభావం తీర్చుకోవాలి అది మీ వల్లే కలిగింది యువ వల్లే ఆయన మీరే కార్యం చేశానికి మీరే స్పష్టపరిచే దేవుడి ప్రభావానికి వందన ప్రతి బిడ్డ ప్రభు మీ వైపు చూడాలా ప్రభా అరుణ్ బ్రదర్ కూడా ప్రభావ మీ స్వస్థపక్ష్యా నీకు వన్నా ప్రభావే గుర్తు తిరగాల తెలుసుకొని మీ కొరకు జీవించే బిడ్డగా మీరు తయారజీవన్ సాధిస్తాయినా సమస్త ఘనత మహిమ నీకే చెందిస్తామైనా ప్రతి ప్రార్థనలు మాకు జవాబిస్తున్న విశేషమైన అద్భుతాలు మీరు చేస్తున్న మా జీవితంలో మా సేవా జీవితంలో మా అందరి జీవితాలు చేస్తున్న నీకు అన్నాలే ప్రభావ ఇక ముందు ఎలాంటి సేవ మేము స్పెషల్ గా మీరు మాకు ఇవ్వబోతున్నా గిఫ్ట్స్ కొట్టు మీరు కనిపెట్టుకోవాలి పొందుకోని ప్రభావం మహిమ పచ్చా అనేకులు ప్రభావ ఆ అనుభవం పొందుకోవాల ప్రభా స ఒక్క చూసిన మేము అందరం కావాల ప్రభాసి మంది రాక్షించి మమ్మల్ని అతిగా నడిపించి మీరు సాక్షిని పెట్టుకుని మనందరినీ చిత్తపరచుకోమని యేసు క్రీస్తు పరిస్థితి ప్రార్థిస్తున్నాం తన సుక్రిస్తున్నాము బట్టి ప్రభు మీరు వాక్యం చేత మాట్లాడినారు ప్రభా మీకు వందనాలు ఇచ్చి ప్రభా వాక్యాన్ని ప్రభావిని వదిలేసేలాగా ఉండకుండా ప్రభావ దాన్ని పాటించి ప్రభావ మీరు వచ్చేంత వరకు దాన్ని అవలంబించుకుని చెప్పే జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఫస్ వేసే మీకు ఎంతో వేలది మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్ మీ స్వరం వింటున్నాం ప్రభా భాగ్యం ఆ యొక్క మాకు ఇచ్చినందుకు ప్రభావ మీకు లెక్కలేనని వందనాలు ప్రభావ మీరు అక్కడ వరకు ప్రభావ యొక్క భాగ్యాన్ని మేము నిలుపుకుని నిలబడేలా ఉన్నా ప్రభావ మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి సహాయం ప్రభావ సహాయాన్ని మీద దయచేయండి గొప్ప దేవ కృపగల తండ్రి వందనాలు ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ మీకెంత లెక్క లేనండి వందనాలు ప్రభావ మీ పడిన వారిని నిమిత్తం ప్రాధాన్యత ప్రభావ వాళ్ళందరినీ ప్రభావం మీ యొక్క కృపలో కాపాడండి ప్రభావ వాళ్ళకి దర్శన మార్గంలోకి మీరు నడిపించండి ప్రభావేశ్వరియా శక్తి మంతుడా వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టి ప్రభా పరిశుద్ధులుగా తయారయ్యి ప్రభావినామాన్ని స్మరించబెట్టేలా ఉన్న ప్రతి ఒక్కరు తయారు చేయండి ప్రభా మహిమ మీరు కృపడి ప్రభావం వందనాలు ప్రభావ కృప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావించిన సర్వశక్తి మంత్రుడ మీకు వందలు మేము సిద్ధపడాలి ఇతర సిద్ధపరచాలి ప్రభావ నామాన్ని మేము తయారు చేసి మీరే మహిం పొందామని యేసుక్రీస్తు నామం ప్రాధాన్యస్తున్నాం తండ్రి ప్రార్థించాను పరిస్థితి పరిస్థితి తండ్రి హేసాల స్తోత్రాలు ప్రభా అవునైనా ఇదిగోనైనా ప్రకటన బృందంలో ప్రభా ప్రతి ఒక్క సంఘాన్ని ప్రభా ఒక్కొక్క రీతిగా ప్రభావిత హెచ్చరిస్తా ఉన్నారు ప్రభా ప్రభా సంపూర్ణమైన సంఘంగా ప్రభావి మార్చడానికి ప్రభావం మార్చమట్టడానికి ప్రభావిని అనుగ్రహించండి ప్రభావ మీకు సహాయకులుగా ఉన్నాను ప్రభావ అనేకులకి మార్గదర్శకులు ఉండేలాగు మాధికారంగా ఉండేలాగా నేర్పించండి ఆ విధంగా ఏర్పాటు చేయడే వానికి ఎంత ఉన్నా విధునైనా మనిషి ప్రతిదాన్ని ప్రతి ప్రతి విషయంలో ప్రభావి కొత్త దానాన్ని కోరుకుంటున్నాడు ఆయన అయ్యా కానీ మనిషి జీవితంలో మాత్రం పాత దాన్ని అనుసరిస్తా ఉన్నాడు తండ్రి అదేవిధంగా ప్రభావిరుగ పాత క్రమం ప్రకారం కాకుండా నూతన క్రమం ప్రకారం జీవించి ప్రభావ విధంగా ఉండడానికి అయా మరి సదా క్రమంగా మేము ఉండడానికి నీకు నేను గ్రహించాను ప్రభావితం ప్రతి ఇంటా ప్రభావం ఉండి అయ్యా మరి అనేకులకి ప్రభా ప్రభు అని సత్యస్వార్థం చెప్పి ప్రభావి త్వర త్వరగా తిరుగుతుంది ఎందుకంటే యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి అనేక చెప్పాలనే ఒక ఆతృత ప్రభుత్వ మీరు అనుగ్రహించండి ప్రతి సంఘాలకి మీరు అనుగ్రహించండి అయా సంఘాలు కట్టుకుని ఆయా సంఘాలను విస్తరించి చేసుకుని అయ్యా ఒక చోట గుండు కట్టుకునే విధానంలో కాకుండా ప్రభు ఆ ప్రభు తపస్తుల బాధ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండి ప్రభు అనే కుడి ప్రభావి రక్షణ పెట్టే విధంగా మమ్మల్ని అందరూ మీరు ఏర్పరచమని ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ప్రబంధ చిత్తం అయితే ఆ యొక్క భారాన్ని నుంచి ప్రబంధి కాదు మీ సాధనలుగా మీ పాత్ర పాత్రలుగా వాడుకోమని ప్రభావం ప్రార్థన చేసి దానిలో ఎదుగులైనా మరి ఈ పంతలు పద్నాలుగు పదిహేను ప్రభా మరి కానీ వెళ్లాలని ఆలోచిస్తూ ఉండగా ప్రభావ మా ఆలోచన కాదు మా తలంపులు కాదు మా జ్ఞానం కాదు కానీ అని తండ్రి ప్రభా అయ్యా ఉందో చూపించు ప్రభావ ఏ ప్రాంతాలకు నడిపించు ప్రభా అత రోజుల్లో ఏ విధంగా ప్రభావం నడిపించాలా విధంగా ప్రభా అ మీ ఆలోచన ప్రకారం నడిపించు ప్రభా అయ్యా మీ ప్రభావం తీసుకో తీసుకొచ్చే విధంగా ప్రభావ మమ్మల్ని ఏర్పాటు చేయమని ప్రభుత్వం అయితే ప్రభు నాకు వరకు అందరినీ ఏర్పరచుకుంటారు అందరూ పరిశుద్ధత కలిగి జీవించే విధంగా మీకు సహాయం తెచ్చి పరిశుద్ధురా దేవ ఏసయానికి వంద నాలుగు స్తోతుల స్తోత్రం నాయన మహోన్నతురా సర్వశక్తివంతుడానికి వంద నాలు ప్రభావ ఇప్పటివరకు నీ వాక్యం ద్వారా మీరు మొత్తం మాట్లాడడానికి వందనాలన్న తండ్రి ఏ రీతిగా నా ప్రభావిల్ఫివాలి నా తండ్రి మీ నామం ఎరగనం లేదన్న ప్రభావ ఆ రీతిగా నా ప్రభావం కూడా నా మీ నామం పదింతమంది ప్రకటించాలన్న తండ్రి ఎటువంటి ఎటువంటి పరిస్థితులునైనా ప్రభావ మీ నామాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా అంతటి ధైర్యం మాకు దయచేయండి ఓర్పు సహనం మాకు దయచేయండి ప్రభావ పరిగిన ప్రభావ ద్వారం తెలిసి ప్రభావ అటు రీతిగా ప్రభావం కూడా ద్వారా మా ద్వారం తెలుసుకున్నాను మా క్రియను మార్చండి ప్రభా మీ మీ అగ్నంలో మీ వాక్యాన్ని మేము బయకున్న తండ్రి మీ దరికి చేరుకోవాలా ప్రభావ అటు రీతిగా మా జీవితాలని మా క్రియల్ని మార్చండి మా జీవన విధానాన్ని మార్చండి ప్రభు మీ ఆత్మాభిషేకం మా అందరికీ దయచేయండి ప్రభు మీ వాక్యంలో తండ్రి ప్రభు మరింతగా ఎదుగులను సహాయం చేయమని పాల్గొన్న టోకన్ దర్శించి దీవించమని ఏ సుకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి కలు పరిశుద్ధులు ఏం మాట్లాడి గొప్ప రాజా గొప్ప ప్రభాన్ని రాజా ఇంత మంచి సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా మా కొరకు మీరు కలవరసూర్లో మరణించి ప్రభా మా కొరకు అన్ని చేసినవు తండ్రి ప్రభా నీ ప్రాణం అర్పించిన నీ రక్తం మమ్మల్ని కడగబడినవు తండ్రి నీ రక్తాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభా నే మమ్మల్ని కడిగి నేనశా మా పాపాలన్నీ నీకు వందనాలు ప్రభా అన్ని మాకోసం చేసిన తండ్రి ప్రభా మీకోసం మేము ఏం చేయలేకపోతున్నాం తండ్రి ప్రభా తరుణ భాగ్యాన్ని మాకు దయచింది ప్రభా మీకోసం నిలబ నిలబడి నైన్సాతాన్ని ఎదుర్కొడ ప్రభా మా వల్లనే అవుతుంది ప్రభా మరి నయనసే ప్రభా మాకు శక్తిని జ్ఞానాన్ని దయచేయమని ప్రభా మే ముందుకు కొనసాగేట ముందుకు వెళ్ళేటప్పుడు మాకు సాయంత్రం నడుస్తాం తండ్రి ప్రభా గొప్ప రాజా గొప్ప ప్రభా ప్రభా లో గలిబిలిగా ఉన్నారు తండ్రి ప్రభాస్సే ప్రభా అందరూ నయనసే ప్రభా బాధతో ఉన్నారు తండ్రి ప్రభా మీ తెగులు దిక్కిని ప్రభా అదేవిధంగా ప్రార్థనస్తాం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండటం సాయంత్రంగా ప్రభా మరి సూచనలు ప్రభా మీరు ఆకలి త్వరగా ఉన్న తండ్రి ప్రభా అన్ని వస్తున్నాయి తండ్రి ప్రభా అవన్నింటినీ ఎదుర్కొంటు శక్తిని జ్ఞానం దభ శక్తిని ప్రస్తావించండి ప్రభా ముందుకు వెళ్లాలా తల్లి ప్రభా నీ మార్గంలో నేనేసే ప్రభావ ప్రతి ఒక్కరికి నీ కొరకు నేనేస్తే ప్రభావ నీ శువార్తను పంచేటకు మాకు జ్ఞానం దడుతుంది తల్లి ప్రభా సిగ్గు పడకుండా నేనే చెప్పం ముందుకు వెళ్ళడానికి సాయం దాని అడుగుతుంది తండ్రి ప్రభా ఇప్పుడు లేకపోతే మేము ఇంకెప్పుడు చెప్పాలా తండ్రి ప్రభా నేనే ప్రభా నీ సువార్థం సువార్త అందరినీ ప్రకటించి అందరినీ సేవకులుగా చేయమని చెప్పిన తండ్రి ప్రభా నీ వాక్యం మాట్లాడుతున్న ప్రభావం గో అండ్ మేక్ డిసాబుల్స్ అన్నారు ప్రభా మాకు తెలివి జ్ఞానం దండి ప్రభా మేము ఎక్కడ భయపడకున్న ప్రభా మరి నేను ప్రభా మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపమని తండ్రి ప్రభావ నీ వాక్యంలో నేను పట్టుకుని ప్రభా నీ మార్గం ఉండటానికి మాకు మీ పరిశుద్ధాత్మ కావాలి తండ్రి ప్రభా మా పైన కుమరించడుగుతున్నాం తండ్రి ప్రభా అదే విధంగా ప్రభా లోకం అంతా ఉన్నాయి ప్రభా పాపంతో నిండి ఉన్న తండ్రి ప్రభా మీరు సాయం దేమని అడుగుతున్నాం తండ్రి ప్రభా వాళ్ళని క్షమించండి ప్రభా మీకు వందనాలి ప్రభా మరిసారి ప్రభా ప్రభా నీ వాక్యం ఏ విధమైన ప్రభా సోషల్ మీడియానే దా ప్రభా అందపడాలి తండ్రి ప్రతి నీ వాక్యం విని ప్రభా అందరూ మారుమని పొందుకోవాలని అడుగుతున్నాం తండ్రి ప్రభా అదే విధంగా ప్రభా మరి మా ప్రార్థనలకు ఎన్నో ఎన్నో జవాబులు ఇచ్చినందుకు నీకు వందనా ప్రభా మరి నేనేసే ప్రభావం పనికి రాని వాళ్ళని కూడా పనికి వచ్చినట్టు చేసినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ప్రభా ఎస్తే అని కొందనాలు అదే విధంగా మరి ప్రతి ఒక్కరు కుటుంబ ప్రార్థనలు చేయాలి తండ్రి ప్రభా ఇంకా ఎక్కువ ప్రార్థనలు చేసి ప్రభా నీ ఉగ్రతను తప్పించక తండ్రి ప్రభా వాళ్ళందరికీ శక్తిని జ్ఞానం దీని ప్రభా అదేవిధంగా ప్రభా ప్రార్థన ఎలా చేయాలి వాళ్ళకి నేర్పించండి ప్రభా మీ రాకడొరకు నేను సిద్ధంగా ఉండేందుకు సాయం దామని ప్రభావం ఏదైతే ఒక సైనికుడు నాయన ప్రభావ యుద్ధంలో అన్ని తీసుకుని ఎలా వెళ్తాము ప్రభా మేము కూడా ఆ విధంగా తయారు కలుతండి ప్రభా ఎటు నుంచి అటాక్ వచ్చినా ప్రభా నీ ప్రార్థన ద్వారా నీ వాక్యం ద్వారా మేము తిప్పికొట్టడానికి మాకు సాయం దేశం అని అడుగుతున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా మా ప్రార్థనలు జవాబు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా మాలకేం బ్రదర్ మంచిగా ఉన్నాడు తండ్రి ప్రభావిత అరుణ్ బ్రదర్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మా ప్రార్థనల ద్వారా మీకు ఎన్నో మాకు జవాబులు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా చాలు ప్రభా ప్రభా మా ప్రార్థనలు విన్నందుకున్నాం ప్రభా మీకు కృతజ్ఞతలు నీకు వందనాలు ప్రభా అదే విధంగా ప్రభా ప్రతి ఒక్కరు బ్రదర్ సిస్టర్ నైన్ఎస్ఐ ప్రభా ప్రభా ఇంకొక మరి సమయం తక్కువగా ఉంది ప్రభా అందుకే ప్రభా మేము వెళ్లి నేను ప్రతి ఒక్కరిని నీ సువార్థకుల నీ సేవకులతో చేసేటప్పుడు మాకు శక్తిని జ్ఞానం దానితో ప్రభా మరి నైన్ఎస్ఐ లోకమంత ప్రభా అయమంగా ఉన్నది ప్రభా రైతుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళు కష్టపడే నేనే ప్రభా వాల్ కష్టపడి పండించే పంటను నేను ఇతరులు కొనుక్కొని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు తండ్రి ప్రభా వాళ్ళ దగ్గర తక్కువ ధర కొనుక్కొని వీళ్ళు ఎక్కువ అమ్ముకుంటున్నారు తండ్రి ప్రభా రైతు రైతు కష్టాలను మీరు చూడండి తండ్రి ప్రభా మరియనసే ప్రభా వాళ్ళు నష్టం వచ్చినా కష్టం ఆ పంట పండించి నేనే ప్రభా వానక ఎండనక నేనే ప్రభా వాళ్ళు వాళ్ళ పంటలు పండిస్తున్న తండ్రి ప్రభావం వాళ్ళ కుటుంబంలో శాంతిని సమాధానం దేశం ప్రభావం గత ఆరు నెలలుగా నేను రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్న తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతిని సమాధానం దక్షిణ ప్రభావం ఏ స్వీకరిస్తున్నామన్నా వీళ్ళందరికీ మంచి శుభము గలువను అడుగుతున్నాం తండ్రి ప్రభా నేస్తే ప్రభా మరి వాళ్ళ ఫార్మ్స్ బిల్స్ నైన్ వేస్తా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన తండ్రి మరి వాళ్ళకు అన్ని లాభంగా ఉండేటట్టు సాయం దక్షన్ అడుగుతున్నాం తండ్రి ప్రభా మరి నైన్సీ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ దగ్గరికి అనుకుని తక్కువ ధర గు ఎక్కువగా గమనిస్తున్నారు తండ్రి ప్రభా సూపర్ మార్కెట్లలో నాయనస రాజకీయ నాయకులకు తెలివిని జ్ఞానం దయచేమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నైన్సే వాళ్ళు ఎలా ప్రపంచంలో నైనా సార్ మీరు చెప్పండి ప్రభావసే ప్రభా మీరు అక్కడ ఇంకా త్వరగా ఉన్న తండ్రి ప్రభా చైనా బార్డర్స్ కోసం ప్రారంభిస్తున్నాం తండ్రి ప్రభా అక్కడ ప్రతి ఒక్క సైనికుల కుటుంబాల కొరకు నీకు వందనాలు ప్రభా వాళ్ళ కోసం ప్రారంభిస్తున్నాం తండ్రి ప్రభా క్షేమంగా ఉండేటట్టు సాయంత్రంగా నడుస్తున్నాం తండ్రి ప్రభా ఇద్దరి మధ్యలో శాంతి ఒప్పందం మార్చుకుని ప్రభా శాంతియుతంగా నేనేస్తే ప్రభా ఏవైనా చర్చలు జరిగి జరిగించుకోలేదు తండ్రి ప్రభా సాయం నడుతాం ప్రభా నేనేస్తే ప్రభా మరి ఒకసారి ప్రభా అనేకులకు నేనేస్తే ప్రభా మారుమారు గ్రామంలో సువార్ అందబడాలి తండ్రి ప్రభా ఏసు అంటే ఎవరో తెలియని గ్రామాలు ఉన్నాయి తండ్రి ప్రభా ట్రైబల్స్ ఉన్నారు తండ్రి ప్రభా మరి శ్రీకాకుళం అడవిలో నైన్ వాళ్ళు కూడా ఉన్నారు తండ్రి ప్రభాస్ ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభా అండమాని కబర్స్ లో నైన్ చే ప్రభా మీ సువార్ అందులో తండ్రి ప్రభా వాళ్ళకు పాయింట్ షెట్ యేసు క్రీస్తు అనేది ఏమి తెలువు తండ్రి అలాంటి మనుషులు ఉన్నారు తండ్రి ప్రభా అలాంటి మధ్యలో మా బ్రదర్స్ వెళ్ళి వాక్యం చెప్తుండగా మీ ప్రేమ మీ కృప దయచేమని అడుగుతున్నాం తండ్రి ప్రభా వాళ్లకు నేను కావలసిన సమృద్ధి అని దయచేను ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేను ప్రభా నేనేస్తే ప్రభా యేసు క్రీస్తునామంలో ప్రభా మంచి ఆరోగ్యంగా ఉండాలి తండ్రి ప్రభా వాళ్ళకి కావాల్సిన అన్ని ఆయుధాలు ఇవ్వను తల్లి ప్రభా ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క వాక్యము నేనేస్తే ప్రభా మాకు కావాలి తండ్రి ప్రభుత్స ప్రభా మరి అదే విధంగా ప్రభావ ప్రతి ఒక్క సిస్టర్ కూడా నేనేస్తే ప్రభా మరి సేవలో బలంగా వాడుకుని తండ్రి ప్రభా వాళ్ళు కూడా నేనేస్తే సిగ్గుపడకుండా నేను సే సేవలో వెళ్లి నేను సేపు ప్రతి ఒక్కరికి మాకోసం మీరు ఎన్నో అవమానాలు పడిన తండ్రి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి మాకు సాయంత్రడుపు మరి ఒకసారి ప్రాధాన్యమి అప్పగిస్తాం ఏ సీకురిస్తున్నా మమ్మల్ని అడిగి పెడుకుతున్నాం తండ్రి ఆ మేన్యా మన ప్రభుత్వ ఏసీ కృపనము నడిపించు మనందరికి